పరిశుద్ధుగా మహోన్నతగా సర్వోన్నతగా సర్వాధికారి సర్వకృపాని దేవ ఏకు వందనాలు శుద్ధులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం శివం గల దేవ గొప్పదేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ మీకు వందనాలు ప్రభావ ఇచ్చిన ఈ దినముకై ఈ అవకాశముకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఎందరో ఈ దినమును చూడలేక కాల గర్భంలో తలసిపోయింటున్నారు ప్రభావ మాకైతే కేవలం మీ కృపనిచ్చి ఈ దినమును చూసేటట్టు మిమ్మల్ని ఆరాధించినప్పుడు మీతో సమయం గడుపుటకు మాకు ఈ దినముకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీకు మహిమకరకంగాను మిమ్మల్ని ఆనందం పరిచే విధంగాను ముఖ్యంగా మీ చిత్తమును జరిగించే విధంగాను మేము జీవించుటకు మాకు శక్తిని సామర్థ్యమును దయచేయండి ప్రభు ఈ లోకంలో ఉన్నదంత శరీర నేతర జీవ కుటుంబం వాటిలో మమ్మల్ని తప్పించి వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ కుది వచ్చిన ఈ జ్ఞాపకం చేసుకోమని ముఖ్యంగా పాటలోను ఆరాధనలోను వాక్యములోను ప్రార్థనలోను మీరే మహిమ పొందుకో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని వచ్చిస్తూ ఈసారి ఘనమైన ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఏసు ప్రభు కాపరి నాకు వాసీగా సూచించేదన్ యేసు గోరే పిల్లను తన వెంట ఏసు ప్రభు కాపరి నాకు వాసిగా సూచించేదన్ యేసు గోర్రె పిల్లను తన వెంట పట్ల తూ మతో నడుపు త్వచ జలము చెంత నిశ్రాంతి పచ్చి కా పట్లూ మచ్చికతో నడుపును త్వచ ముందు ముందు వెళ్ళు చూపూగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరాంబూన తనివి తీరును ముందు ముందు వెళ్ళు చూకు రక్షించు నడు తన మాధుర్య స్వరాంబూన తనివి తీసుకు యేసు ప్రభు కాపరి నాకోవాసీగా సూచించేదం యేసు పిల్లలు పోను వెంటారా సరిగా నడిపించును అడవి భయముల ఎడబాపి రక్షించను మన లోయ ద్వారా సరిగా నడిపించను అడవి ఎడబాపి రక్షించను అస్తి ఒత్తి కొట్టి గాయాలతో ఆధారించను వెంట గాయన ప్రేమ సేవలు సంతోషిస్తూ అతి వచ్చి వచ్చి గాయాలంతో ఆధారించును వెంటగాయన ప్రేమ సేవలు సంతోషించును యేసు ప్రభు కాపడి నాకు వాసీగా సూచించేదని యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట శత్రులామా ంగారం చేయను నాగి నిండించి పుర్లే పారా చేసి శత్రుల బంగారం సంసిద్ధం చేయను నిండించి పురళీ పారా చేసి చేసి ఆత్మ దానమిచ్చేను వరిగా ఆయన జయమును వెళ్ళదను కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మాధానం ఇచ్చాను వరిగా ఆయన సాయాము నా జయమును వెళ్ళదను యేసు ప్రభు కాపరి నాకు వాసీగా స్తూపించేదన్ యేసు గొర్రె పిల్లలో పోయను తన వెంట అలాగలుగా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదిని చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకై వేచియుంటినీ నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోనయే ప్రాణి నిల్వలేదు నీ తోడులేక నీ ప్రేమ లేక ఇలాలోనయే ప్రాణి నిల్వలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన లక్కించుమా ప్రభువా ఎన్ని తలక్షినా అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నాయనంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి నాయనంటి దీపం నీవే అని తలసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి ారిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా విలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదు కొంటివి నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరినివై నన్నాదు లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి చేయవు प्रभुवा नेनुन्दे वेरुचेवो येन्ने तलचिना येदि अडगिना जrigeदि नी चित्तमे प्रभुवा जrigeदि नी चित्तमे नीवा को कई वेची untne ना प्रार्थना लकिंचुमा प्रभुवा ना प्रार्थना लकिंचुमा हालेलुया పరుషు తర దేనాలైనా ఇసవ మీకే స్థుల స్తోత్రాలైనా అంతరంగ మందు మమ్మల్ని ఇస్రాయల్ గా మార్చినారు అంతరంగ మమ్మల్ని యూదులుగా మార్చినారు అబ్రా చేపడ్డ ప్రతి వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినారు మీ యొక్క మరణ భూస్థాపన పునరుదృందా అవన్నీ మాకు అనుగ్రహించారు వాటిని బట్టి మీకు ఎంతో ప్రభు కాబట్టి నేను బైబుల్లోని గ్రంథ వాగ్దానాలన్నీ మావి అని మేము స్వీకరిస్తుండగా మీ యొక్క పరిశుధర్ నడిపి మాకు దయచేసి సత్యాన్ని గ్రహించలాగన వాటిని స్వీకరించి వాటిని మేము అవలంబించుకున్న ప్రభు విశ్వాసాన్ని క్రియారూపకంగా చేయకపోతే అవి ఒంటిదై మృతం మృతమైపోనని యాకు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటండ్రి ఇన్నాళ్ళు ప్రభు విశ్వాసంలో ఎదుగుతున్నాం కానీ వాటిని అమలు పరచుకోలేని స్థితిలో ఉంటుండగా మీరే మాకు సహాయకులు నడిపించి వాటిలోని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించలాగన వాటిని అమలు పరచుకొని అద్భుతాలు మా జీవితంలో చూచలాగా సహాయపడమని మీరు మహిమ పొందలాగని సహాయపడమని ార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్గా యేసుక్రీస్తునా శుభములు ముఖ్యంగా ఈ ఉదయం నేను తెల్లవర్లేసి అనుదిన బైబుల్ పఠనంలో యూహాను సవార్తలలోని పదహార అధ్యాయుడు ధ్యానిస్తున్నాను ఆ కొన్ని విషయాలు నాకు ఈ రోజుకు అర్థమైన ఎన్నో సమాచారాలు ధ్యానిస్తున్నాం ఈ వాక్యాన్ని కానీ ఈ రోజు ఆశ్చర్యకరంగా కొన్ని విషయాలు అర్థమైన ఎందుకంటే దేవుడు ఒక విధానం నేర్పు బైబుల్ స్టడీలో బైబుల్ని ఎట్లా ధ్యానించాలనేది వాక్యాన్ని ఎట్లా స్వీకరించాలనేది ఒక విధానం నేర్పుతున్నాడు ఆ విధానాన్ని ఇంతకాలం నేను నేర్చుకోలేదని అనుకుంటున్నా ఈ రోజుకి అనుగ్రహించబడింది అంటే ఆయన కేవలం కృపనే ఎందుకు అనుగ్రహించబడింది అంటే అందులోని విషయాలు మనం గ్రహించి వాటి నుంచి మనం ఈ దిన ఉంటున్న శ్రమల కాలంలో ఎట్లా వాటి నుంచి విడుదల పొందాలా అనేక వాటిని చూపించి ఏ రీతిగా వాటిని సంపూర్ణంగా నడిపించాలా ప్రభుత్వం అందుకని నేను స్వీకరిస్తున్నాను కాబట్టి యూహాను వార్త పదహారవ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యయన భయబుల్ ఎందుకంటే పరిశుభాత్మ అన్న వాగ్దానం గురించి అక్కడ చెప్పబడింది కానీ యోవేలు ప్రవచనము ఎప్పుడో మనకు చెప్పబడింది అంతే దిన అందరి మీద నా ఆత్మను కమలిస్తాను కాబట్టి ఇక్కడ నేను ఈ దినం చూస్తున్న అంశం ఏంటంటే యూ కాంటూ బేర్ ఇట్ అన్న అంశం అది పదహారవ అధ్యాయము పన్నెండవ వర్షంలో ఉంది అనుకుంటా నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు కాబట్టి సహింపలేరు అన్న అంశం గురించి నేను కొంతసేపు మీతో ధ్యానించాలనుకుంటున్నాను క్రైస్తవ జీవితంలో కొన్ని సహింపలేని బూదలున్నాయి వాటిని సహించలేని స్థితిలో ఉంటున్నారు కాబట్టి విశ్వాసంలో అంచలంచారు నేర్చుకునే రోజు ఉదయం అయితే చూడండి నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కేసు ప్రిష్యులతో చెప్పాలనుకున్నాడు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు దానికి క్వాలిఫై కాలేదు అదే రీతిగా ఆయన అంటున్నప్పుడు నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవు చెప్తున్నప్పుడు కనీసం ఒక్క శిష్యుడైనా ప్రశ్నిస్తు ప్రవా అవి చెప్పు ప్రా నేను రెడీగా ఉన్నాను ప్రభావి వినడానికి ఆ రోజు ఎవరు ప్రశ్నించలేదు ఆ పన్నెండు కనీసం ఒక్కరు ప్రశ్నించినా ఆయన అనేకమైన సంగతులు చెప్పేవాడు అవి రోజు మనకి బైబిల్ లో కానీ ఎవ్వరు కూడా ఆ రోజు ఆ ప్రశ్న వేయలేకపోయినారు కాబట్టి ఆయన వాటిని బయలుపరచలేదు వాటికి అందుకు మనకు అవి బైబిల్ లో కనిపిస్తలేవు క్రైస్తవ జీవితం ఏంటంటే బైబిల్లో ఉంటేనే స్వీకరిస్తాం కాబట్టి అదొక బలైన మనకి కానీ ఇక్కడ ప్రభావం ఏమంటుందంటే పదమూడవచనంలో అయితే ఇప్పుడు మీరు సహించలేరు మీరు ఇప్పుడు క్వాలిఫైడ్ కాదు కానీ భవిష్యత్తులో క్వాలిఫై అవుతారు ఒకవేళ మీరు అవకాశం పొందుకుంటే దాని వాడుకుంటే ప్రతి ఒక్కరికి ఎవరు అవకాశం ఇచ్చిండు కానీ అనేకులు వాడుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు వాడుకుని అద్భుతరీగా అభివృద్ధి పొందుతున్నారు నాకు ఒక విషయం బహు కష్టతరంగా ఉండే మండే ఈ మండే నేను సాయంత్రం బైబుల్ స్టడీ ఆన్లైన్ బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఒక విషయాన్ని చివరికి నాకు చూపించినప్పుడు నేను అనేకలతో పంచుకున్నాను అన్ఫార్చునేట్లీార్డింగ్ కొంత డిస్టర్బింగ్ గా ఉంటాయి చాలా ఆ స్ట్రీమింగ్ చాలా డిస్టర్బింగ్ ఉండేది నాయిస్ ఎక్కడ నుంచో జనరేట్ అవుతుంది మెషిన్ కంప్యూటర్ నుంచి జనరేట్ అవుతుంది అది ఎంత ట్రై చేసినా నేను డైరెక్ట్ జరిగిపోయినా అది అయిపోయిన తెల్లవారే డిటెక్ట్ చేయగలిగిన ఆ నాయిస్ ని అయితే ఈ మన ఆది మనం చూసినప్పుడు కయ్యను గురించి చివరి ధ్యానించి ముగించినాక ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే కయ్యను తన తమ్ముడిని చంపినాక దేవుని తో సంభాషిస్తున్నాడు దేవుని అంటే కయ్యను చేసిన పని ఏంటి దాని తర్వాత నీ తమ్ముని రక్తం నేల నుంచి ఎంతగా విన్నపిస్తుంది చూడు అని అన్నప్పుడు నేను నా తమ్ముని కీపర్ నా ఆయ్ మై బ్రదర్స్ కీపర్ అన్నాడు దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కయ్యను క్షెపిపబడి దేవుని సమ్ముఖం నుండి ఏదైనా తోట బయలుదేరేను అనుంది అక్కడ వాక్యం అక్కడికి నేను ముగించిన అయితే కయ్యను క్షెపింపబడ్డవాడు వెళ్లిపోయిన వాడు ఏదేను అన్న మంచి తోట నుంచి బయటకు వచ్చినవాడు ఈ మూడు విషయాలు కైని జీవితంలో అక్కడ కైను క్షపిింపబడ్డవాడు దాని తర్వాత దేవుని సముఖం నుంచి బయలుదేరిపోయినవాడు అంటే దేవునిలో దేవుని కాపుద లేదనలో దేవుని ఆశ్రదం లేదనలో శప్పింపబడ్డ ఆశీర్వదం ఉండదు మూడవది ఏదేను అన్న ఆ ఆత్మీయ జీవితం లేక క్రైస్తవ జీవితం అనొచ్చు లేక సంఘ జీవితం అన్నట్టు చర్చ్ జీవితం అనొచ్చు ఈ మూడింటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కయని అయితే విడిచిపెట్టినాక తూర్పు దిక్కున నోదు అనే దేశానికి వెళ్లి అక్కడ ఒక పట్టణం కట్టిండు ఆ పట్టణానికి తనకి పుట్టిన కుమారుడు ఈనోక్ హానోక్ అనే కుమారు పుడతాడు కైన్కి బైబుల్లో ఇద్దరు హానోకులు ఉంటారు ఒక హానికేమో కైను గర్భం నుంచి వచ్చినవాడు ఇంకొక హానికేమో నోవ తరం నుంచి వచ్చినవాడు అయితే ఈ హానోక్ పేరు మీద కైను ఒక పట్టణం కట్టి దానికి పేరు పెట్టి నాకు అప్పుడు ఆ ఉపయోగ ఏంటంటే దేవుని దేవుని చేత క్షేపించబడ్డవాడు దేవుని సరిధి నుంచి దేవుని మందిరమైన అయ్యేదైన తోట నుంచి వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయి ఒక పట్టణం ఎట్లా కట్టగలడు శాపముంది దేవుని కృప లేదు మందిర ఆరాధన లేదు దేవుని సహవాసం లేదు దేవుని సహవాసం లేదు ఇవేవి లేకుండా ఒక పట్టణం కట్టడమేంది ఒక పట్టణానికి తన సొంత కుమారుని పేరు పెట్టుకోవడం ఏంది అది నేను చూసినప్పుడు ను రక్షణ పొంది నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ఆయన కృపలో ఉండి ఆయన మందిరంలో ఆరాధిస్తూ నువ్వు ఏమి కూడా చెల్లి చిత్రాలున్నావు ఈరోజు ఒక మందిరం కట్టుకోలేని స్థితిలో ఉన్న ఒక గృహం కట్టుకోలేని స్థితిలో కష్టతరంగా ఉంటుంది ఒక బెడ్రూమ్ లో కట్టుకోలేదు క్రైస్తవ మీరు అనేసి ప్రాస్పెరించి చెప్తలేదు శిక్షించబడ్డ వాళ్ళు దేవునికి ఎరగని వాళ్ళు ధనికులైపోయి విజుంపించిడిగా వాళ్ళు జీవిస్తున్నారు ఎంతగానో సమృద్ధిగా వాళ్ళు జీవిస్తున్నారు మన అన్ని పోతుకుండా మనం ఎందుకు జీవించలేని స్థితిలో ఉన్నాం మనం బ్లెయిమ్ చేస్తున్నాం అనేది నేను మీతో కొంచెం చెప్పాలనుకుంటాను ఎందుకంటే అనేకమైన విషయాలు మీరు భరించలేని స్థితిలో ఉంటున్నారన్నాడు మీరు సహింపలేదు వాటిని అంటున్నాడు కానీ ప్రవ్వా నేను సహించాలనుకుంటున్నా ప్రచే ప్రవ్వాటిని నేర్చుకోవాలేను నా శ్రమల నుంచి నేను బిడల పొందాల ప్రవ్వా నా ఆర్థిక స్థితి నుంచి నేను బిడల పొందాలా నా శారీరకమైన బలహీనతల నుంచి నా రోగం నుంచి విడతల పొందాలా నేను సహించాలనుకుంటున్నా ప్రయత్పరచినప్పుడు పదమూడవ అధ్యాయంలో మాట్లాడుతున్నాను చూడండి వ్యూహాను వార్త పదహారవ అధ్యయము పదమూడవచనలో అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యంలోనికి నడిపించును చూడండి ఈ విషయము మనం ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాం మన జీవితాలలో when the spirit of truth comes he will guide you into all the truth annadu ante he will prepare you for something annadu ante inta kalam meeru prepare lear annatta sampurnanga sarva satyalu niki podanki meer prepare ga lelar annatta aur inkoka reethi vicharinchalante sarva satyalu nadipisthante inku ippar varaku manam sarva satyanu leem annatta edo palina thunnatte kada mananu lekapothe prabhu mana ati ge dheh chalisthadu ఆయన లోకంలోకి వచ్చేంత వరకు మనము సత్యంలోనికి వెళ్తూనే ఉండాల అడుగు ప్రతి దశలో సంపూర్ణమైన సత్యంలోనికి పోకపోతే చాలా మటుకు మన జీవితాలను మనం వదులుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ సహించలేని పరిస్థితిలో మన క్రైస్తవ జీవితంలో ఎందుకంటే ఇంతకాలం చెప్పబడ్డ వాక్యాలలో ఇవన్నీ మనకు చూపించలేదు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అన్నప్పుడు ఈ రోజు మనం సర్వసత్యంలో ఉన్నామా లేమా అనేది ప్రశ్న లేదు బ్రదర్స్ నేను పర్ఫెక్ట్ సత్యంలో ఉన్నాను బ్రదర్ అని చెప్పుకుంటే ఈ వాక్యం ఏ రి పరశుధాత్ముడు వచ్చినప్పుడు కదా వచ్చినప్పుడు నిన్ను సిద్ధపరుస్తాడు అంటే నో ఆల్రెడీ అబద్దంలో ఉంటేనే కదా నిన్ను సరస్వతి నడిపించండి అంటే ఇంతకాలం మనం ఉంటుంది అబద్దంలో అన్నట్టే కదా ఇంతకాలం మన విన్న బోధ కరెక్ట్ కాదన్నట్టే కదా విషయాలు రక్షణ పొందిన దినం మొదలుకొని ఈ రోజు వరకు అనేకమైన వాక్యాలు ధ్యానిస్తున్నాము వాటి ప్రకారంగా జీవిస్తున్నాము అవి ఎంత మటుకు మిమ్మల్ని సర్వసత్యం నడిపించినాయి అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మనకి ఈ సత్యం అర్థం కావాలి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు హీ విల్ లీడర్స్ ఇన్ టు ట్రూత్ ఫ్రమ్ ద లైఫ్ అట్లా అర్థం చేసుకోవాలి మనం అంటే సర్వసత్యం నుంచి నడిపించు అంటే ఇప్పుడు ఉంటున్న స్థితి మనది సర్వసత్యం కాదన్న విషయాన్ని మనం స్వీకరించాలా లేకపోతే ఆ ఇగో అడ్ వస్తా ఉంటది ఆ అహం అడ్ వస్తా ఉంటది దాంతో మన మైండ్స్ క్లోజ్ అయిపోతుంటాయి నేనైతే ఆ రీతిగా స్వీకరించిన దాన్ని దాని ఆయన పరిశోధన ఏ రీతిగా చూపిస్తాను అనేది చూడండి ఆయన తనంతట తానే బోధింపక వీటిని వినునో వాటిని బోధించి బోధించి సంభవింపబో వాటిని మీకు బయలుపరచనడు ఇది నేను చాలా ఆశ్చర్యకరంగా నా సేవ జీవితంలో నేను ఎక్కడ బోధించిన గానీ ఈ విషయాన్ని హెచ్చరిస్తూ ఉంటాను హోలీ స్పిరిట్ నీకు ఉంటే నిన్ను నీకు వాళ్ళ ఏది విన్నాడో దేవుని దగ్గర పరిశుధాత్మని రూల్స్ చెప్తున్నా అక్కడ నేను ఏది విన్నానో దాన్నే బోధిస్తా అంటున్నాడు దాని తర్వాత ఏమంటున్నాడు చూడండి సంభవింపబో వాటిని నేను మీకు బయలుపరుస్తాడు అక్కడ ఉంది వాక్యం చూడండి మన కాలంలో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో అవి మనకి బయలుపరుస్తాడు పరిశుధాత్ముడు ఇప్పుడు మనకి తెలియకుండా ఈ వైరస్ బయలుదేరింది మనకి తెలియకుండా ఆర్థిక స్థితి పతనం అయిపోయింది మనకు తెలియకుండానే చర్చి సిస్టమ్ క్లోజ్ అయిపోయింది మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోయినాయి అంటే పరిశుధాత్ముడు మనలో పనిచేసిందా లేదా నేను అట్లా ప్రశ్నించుకుంటున్నాను మన సేవా జీవితంలో ఎందుకు మనం వీటిని గ్రహించలేదు ఇంతకాలం సంభవింపబువు విశలని ఎందుకు మనం చూడలేకపోయినామంటే నేను అనుకుంటే బహుశా మనలో హోలీస్ పనిచేస్తలేదేమో ఆ మనం ఆహ్వానించలేదేమో ఎందుకంటే అడుగు ప్రతివానికి ఇస్తాడు పరశురాత్మను అంతే దిన అందరి మీద నా ఆత్మను అమరిస్తానని చెప్పిన యోవేలు ప్రవచనము పేదరు కాలము అపోస్ల కాలంలో ఆరంభమై మన కాలంలో త్వరలో ముగించబోతుంది ఎందుకంటే సీలింగ్ ముగిస్తుంది అది ప్రగణ గ్రంథంలో ప్రవచనం ఇది ముగించబోతుంది పద్నాలుగో అధ్యయంలో క్లియర్ ఉంది ముగించబోతుంది ఈ సీలింగ్ ఈ హోల్ స్పిరింగ్ క్లోజ్ అయిపోతుంది అది మన టైంలో అవుతుంది ఒకవేళ మనం ఆ సీలింగ్ లో ఉండమా లేదని తెలుస్తుంది మనకి ఎందుకంటే హోషా గ్రంథాలు మనం చూస్తూ ఉంటాము అది నాకు చాలా కష్టతరం వెనుక రిపీటెడ్ గా దాన్ని అనేక ప్రాంతాలలో ప్రకటించిన వాడి నేను మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ లాక్ ఆఫ్ నాలెడ్ అంటాడు నా ప్రజలు ఎందుకు జ్ఞానము లేక జ్ఞానము కొద్దు వాళ్ళు నశించిపోతున్నారు అంటాడు అది రీతిగా మనం అదే వాక్యాన్ని మనము ఏషయా గ్రంథాలు కూడా చూస్తాం ఏషయా గ్రంథాలు కూడా అదే విషయాన్ని హెచ్చరిస్తా ఉంటాడు సరే నేను ఇప్పుడు ఎంత డీటెయిల్ గా చూపించాను గానీ యశ్వే గ్రంథంలో మీరు ఎందుకు బానిసలాగా చెరకొనిపోబడ్డారంటే బికాస్ ఆఫ్ యర్ ఇగ్నోరెన్స్ అంటాడు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాడు ఇస్రాయల్ పిల్లలు ఎందుకు బానిసలాగా వెళ్ళినారు ఐగు ఆ యొక్క బబులోన్ కంటే ఇస్రాయల్ పిల్లలకి జ్ఞానం కుదువ ఉంది అక్కడ అదే రీతి హోషే గ్రంథంకి వచ్చినప్పుడు కూడా నా ప్రజలు ఎందుకు నశించిపోయినారు అంటే ఇస్రాయల్ పిల్లలు ఎందుకు జ్ఞానం కుదువై ఉంది ఈ రోజు క్రైస్తవ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఎందుకు పవర్టీలో ఉన్నారు ఈ రోజు కూడా శ్రమలలో ఎందుకున్నారు లాంటి కయ్యులు స్వభావం గలవారు ఈ లోకాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటున్నారు క్రిస్టియన్స్ పేదరికాలనే చనిపోతున్నారు రోగాలతో చనిపోతున్నారు అంటే ఆయన ఇచ్చిన లైఫ్ నేను మీకు అబ్బండెంట్ గా ఇచ్చినట్టు సమృద్ధిగా ఇచ్చినట్టు లైఫ్ మరి మీరు ఎందుకు సమృద్ధిగా పొందలేని స్థితిలో ఉన్నారు అన్న విషయం నేను ధ్యానించినప్పుడు బహు కష్టతరంగా ఉంది నాకు ఇది దీన్ని ఏ రీతిగా నేను అనేట్లకు చూపించాలా ఏ రీతిగా నేను అనేట్లకు దీన్ని ప్రకటించాలా అని నేను అనేక ప్రాంతాల్లో ప్రయాసపడతా ఉన్నాను మన సేవా జీవితంలో ఇవన్నీ మనము ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాం ప్రభు అంటున్నాడు నేను ఆల్రెడీ మీకు ఆ యొక్క నా ప్రాణాన్ని ఖేదనంగా పెట్టి శాపం మీద మరణం మీద పాపం మీద శత్రువు బలమంతటి మీద అధికారం మీకు ఇచ్చినా అంటున్నాడు ఇదిగో సర్పంలో తేళ్లను తొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చినా అంటున్నాడు శత్రువు బలం మీద నేను అధికారం ఇచ్చిన అంటాడు శత్రువు మీద ఎక్కడ పొందుకున్న బలం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు మనం భయపడతా ఉంటాం సేవా జీవితంలో నేను అనేక ప్రాంతాల నాతో పాటు సేవకులు వెళ్ళినప్పుడు కూడా ఎవరికైనా దయం పట్టిందంటే భయపడతా వాళ్ళు అన్ని వచ్చిందే దాని కొరకు కదా శత్రువు బలమంతల మీద నీకు అధికారం ఇచ్చినట్టున్నాడే దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేసినాం వాడు అబోధిక్కుడు వాడు నిన్ను భయపెట్టి చూస్తుంటాడు కానీ నువ్వు భయపడద్దు విషయం అక్కడ ప్రభు జ్ఞాపకం చేసినాడు అక్కడ మనము ఫెయిల్ అయితున్నాం అన్న విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను అందుకు పరశుధాకుడు వచ్చినప్పుడు మన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మన ఇగ్నోరెన్సే లాక్ ఆఫ్ నాలెడ్జే మన శ్రమలని తీసుకొస్తుంది ఎప్పుడైతే నీకు ఆ ఫీల్డ్ లో నాలెడ్జ్ వస్తుందో అక్కడ నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు అనేది ఈ యొక్క వాక్యం వ్యాఖ్యం చేస్తుంది మరి విశేషంగా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినది కాదు నేను చాలా మంది క్రైస్తవ జీవితాలు నాకు బలైతుండే అదే రీతిగా ఒక పరిస్థితిలో ఒక సమస్య మీద విజయం పొందాలన్నా ఒక వస్తువు పొందుకోవాలన్నా ఈ లోకంలో ఆస్తులు పొందుకోవాలన్నా రాత్రి ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రార్థనకి జవాబు వస్తలేదు ఎందుకంటే ఆయన అంట్లో ఎందుకు ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అన్ని పొందినమని నేను ఎప్పుడు చెప్పినా కదా ప్రార్థించమని అన్ని పొందినమని ప్రార్థించమంటే నువ్వు ఇంకా అడుగుతున్నవేంది ఆ ఆలపన నాకు వచ్చింది ఎందుకంటే ఇవన్నీ పొందుకోమన్నాడు ఎందుకంటే ముఖ్యంగా అన్నాడు ఇక్కడ క్రైస్తవ జీవితం చూస్తాం కదా ఆరోవాద్యంలో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి అన్నాడు కాబట్టి ఇంగ్లీష్ ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకమంటుంది తెలుగులోనేమో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమంటుంది అంటే లెఫ్ట్ ఇట్లా రివర్స్ ఫార్వర్డ్ లో పోతా ఉంది దేవుని వాక్యం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకాల ఇవి వెతకకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా అక్కడ మిస్టేక్ క్రిస్టియన్ లైఫ్ లో కైన్ లాంటి వాడు అన్ని శ్రమలలో అన్ని శాపంలో ఉండి బహు కచ్చితం కఠినమైన శాపం కదా అటువంటి వాడు పట్టణాలు కట్టిండు సిటీస్ కట్టిండ మళ్ళీ మనం రక్షింపడ్డవారము బాప్ సంజనము అభిషేకం పొందిన వారము మనం విశేషంగా కట్టాలి కదా సరే మనం ఈ లోకాతీతమైన పట్టణాల గురించి మనం మాట్లాడుతులేము ఆత్మీయ పట్నం కూడా మనం గట్టలేకపోయినాం కదా ఈ రోజు వరకు అంటే ఈ రోజు లోకస్ లో చూసినప్పుడు రిచ్ పీపుల్ వాళ్ళు ప్రభుని నమ్ముకోరు బైబుల్ పాటించిన పాటించారు కానీ ఏ రీతిగా ప్రాస్పరస్ అవుతున్నారు వాళ్ళకి అర్థమైందా ప్రిన్సిపల్ మనకు అర్థం కాలే ప్రిన్సిపల్ మనకింకా స్పెషల్ ప్రామిస్ ఉంది కదా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తము మీకు అవసరమున్నాయన్ని అనుగ్రహించమన్నాడు కానీ జరిగింది ఏంటంటే ఆయన నీతిని వెతుకుతలేరు వాళ్ళ స్వనీతి మీద ఆధారపడుతున్నారు ప్రతిక్షణం మనకి ఆయన నీతి అవసరం కదా అంటే ఆయన రక్షణ అనుభవంలకు మనం పోవాలి కదా అది పోకుండా మన స్వనీతి మీద ఆధారపడడం వలన మనం అన్ని పోగొట్టుకుంటున్నాం తర్వాత ఆయన పరలోక రాజ్యం వెతామన్నాడు ఎక్కడ వెతుకుతున్నాం మనం పర్లోకరాజాన్ని వెతకమంటే పర్లోకరాజం ఆ యొక్క శాస్త్రో పరిశుభి బోధకుండా పర్లోకరాజం ఎప్పుడు వచ్చినాన్ని ప్రశ్నించినప్పుడు పర్లోకరాజము ప్రత్యక్షంగా రాదన్నాడు ఈ రోజు క్రైస్తవ జీవితం అంతా వెతుకుతా ఉంది పర్లోకరాజ్యం క్రైస్తవ జీవితంలోనే పర్లకరాజం ఉంది ఆయన చూపించిన ముందు దాన్ని వెతుకుండా దాని పరిస్థితి ఏ రీతిగా ఉందో అన్నాడు ఆ సేవ జీవితంలో మనం పర్లోక రాజ్యాన్ని వెతుకోకుండా మనుషులకు ఏ రీతిగా వాటిని చూపించగలం ఇది బహు కష్టతరంగా భరించడానికి స్థితిలో ఉంది నాకైతే కాబట్టి మొదటిదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల ప్రతిరోజు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతా ఉండాల అందుకోరికి మనకు అనుగ్రహించబడింది ఈ యొక్క అవకాశం బైబిల్ స్టడీసే కానీ ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్స్ కానీ ప్రతిక్షణము పర్వకరాజ్యం పరిస్థితిని తెలుసుకోవాల నువ్వు ఉపమానాలు ఆయన చెప్పిన ఉపమానాలన్నీ పర్వకరాజ్యానికి సంబంధించిదే కాదా ఏ ఉపమానం చూడండి మతెసు వార్త పదమూడవ లూకసు వార్త పదిహేను అధ్యయాల చూస్తాం కదా ఉపమానాన్ని ఏ ఉపమానం చూసినా గానీ ప్రతిదీ పర్లోకరాజా ఉపమానమే చెప్తాడు పర్లోకరాజు ఉంది పర్లోకరాజ్ పోల్చాలా తప్పిపోయిన కుమారునితో పోలిస్తాడు తప్పిపైన ఆ యొక్క వెండి కాస్తో పోలిస్తున్నాడు కాబట్టి పర్లోకరాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు కాబట్టి దాని పరిస్థితి ఏ రీతిగా ఉందో మనం తెలుసుకోవాలంటున్నాడు ఆ రీతిగా తెలుసుకుంటే గానీ మనము వాటి నుంచి దాని కొరకు వెతకపోతే మటుకు ఈ లోకంలో మనం ఏం పొందుకోలేమన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన సంబంధించిన జ్ఞానం ప్రియలారా ప్రభు జ్ఞానం అందు వరదలుట దేవుని కొలసలు రాసిన పత్రికలు కాబట్టి పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి చూపించినప్పుడు ఈ రోజు ప్రకృతి సహజంగా ఎట్లుంది పర్లోక రాజ్యం అది గాలిలో లేదు మీ మధ్యలో ఉంది అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదంటాడు కాబట్టి ఈరోజు మనం వీటన్నిటిని స్వీకరించలేని స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్స్ క్లోజ్ అయిపోయినాయి నేను రక్షణ పొందినని నాకు చాలా అనుకుంటున్నాడు అంటే నాకు దొరికింది లైఫ్ అనుకుంటున్నాడు నిత్య జీవం కానీ ఆయన అబౌండెంట్ లైఫ్ ఇస్తా అంటాడు అది పొందుకోలేని స్థితిలో ఉన్నాం మన మీరు ఈ అబౌండెంట్ లైఫ్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే క్రైస్తవ జీవితంలో కూడా నాకు ఇది ఒక బలహీనత కనిపిస్తుంది ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు క్రిస్టియన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ కానీ ఆ ఇంటెలిజెన్స్ ని ఎక్కడ వాడుకోలేని ఉంటున్నారు స్వతహాగా వెరీ పువర్ నా స్టడీస్ అంతా నా స్కూలింగ్ అంతా దెబ్బతిన్నది ఎందుకంటే నేను ఒక క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయినా నా జీవితమంతా అంతా ఇంటర్మీడియట్ వరకు నాకు క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే దాంతో నేను స్కూల్స్కి పోకపోయే వాడిని ఎప్పుడు ఇంట్లో ఒక మూల కూర్చుండేవాడిని నాకు కంప్లీట్ నాకు ఈ మ్యాథమెటిక్స్ అంటే తెలియదు సైన్స్ అంటే తెలియదు ఇంగ్లీష్ అంటే అసలే తెలియకపోయేది కానీ నేను ఆల్మోస్ట్ ఈ హై వరకు నేను ప్రార్థనలోనే జీవించిన వాడిని ఆ రూమ్ గుర్చొని బైబుల్స్ చదువుకుంటారు కానీ ఆ రోజు ఏదో మెకానికల్గా చదివినా కానీ ఆ సత్యం గ్రహించలేదు కానీ ఈ రోజు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ప్రోగ్రెస్ కాలేకపోతున్నారంటే నాకు అర్థమైంది ఏంటంటే వీఆర్ నాట్ పుట్టింగ్ అవర్ నాలెడ్జ్ టు ప్రాక్టీస్ హసే అన్నట్టు మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాడు నాలెడ్జ్ పొందుకున్నాక కూడా ప్రాక్టీస్ చేయని స్థితిలో ఉంది మన జీవితం ఇంకో రీతికి చూస్తే లూసిఫర్ నాలెడ్జబుల్ అంటాం కానీ వాడు నిజంగా నాలెడ్జబుల్ అయితే వాడు ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయాం వాడి ఫాల్ వానికి తెలివి లేదన్న విషయం అప్పుడు మనకు అర్థం నిజంగా లూసిఫర్ కి నాలెడ్జ్ ఉండి ఇంటెలిజెంట్ అయితే వాడు వాడు ఎట్లా దేవునికి తిరుగుబార్తన చేసే నేను తప్పక అక్కడికి వెళ్ళి పడిపోతాని వాడు ఊహించలేని స్థితిలో ఉన్నాడు అంటే వాడికి తెలివి కాబట్టి ఈ లోకస్తులు తెలివి లేని అనుసరిస్తూ అంతగా అభివృద్ధి పొందుతుంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన ప్రభులు గుప్తమై ఉన్నాయని తెలుసుకుని ఆయనను వెంబడించేవాడు మరి విశేషంగా అభివృద్ధి పొందాలి కదా ప్రతి విషయంలో అందుకే ఒక వాక్యాన్ని నేను చూపించేసి ముగిస్తాను కొలసల రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వర్షాలలో మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే అంటే మీరు రక్షింపబడ్డ వారైతే ఆయనతో సమాధి రాసిన పత్రికలు చూస్తాం మనమందరము ఆయనతో పాటు మరణించినము ఆయనతో పాటు సమాధి చేయబడ్డము ఆయనతో పాటు తిరిగి లేచిన క్రైస్తవ జీవితం అంటే అది ఆయనతో పాటు మరణించినము ఆయనతో పాటు సమాధి చేయబడ్డవరము ఆయనతో పాటు తిరిగి లేచిన అటువంటి వారు ఎట్లా ఉండాలి అనేది కులస రాష్ట్రాల పత్రిక పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి రెండు వర్షంలో మీరు క్రీస్తో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలా పైన వాటినే చూడండి అంటున్నాడు క్రిందన్న వాటిని కాదంటున్నాడు అంటే ఆయన చెప్పండి ఏంటంటే పైన వాటిని చూస్తే క్రింద ఆటోమేటిక్ గా అంటున్నాడు మనం చూడాల్సింది పైన కానీ క్రింద చూస్తున్నాం నా సమస్య ఎంత సమస్యను చూస్తున్నాం నా కష్టాలని చూస్తున్నాము ఆర్థిక స్థితిని చూస్తున్నాము అనారోగ్యాన్ని చూస్తున్నాము కానీ పైన ఉన్న వాటిని చూస్తలేము పైన ఊరున్నారని చెప్తారు అక్కడ పౌలు పైన ఏమున్నాయి పైన క్రీస్తున్నాడు కుడిపారుషన్ తండ్రి కుడిపారుషును క్రీస్తు కూర్చున్నాడు ఆయన కుడిపారుషును మనం కూర్చోమని ఉందా లేదా రెండవ అధ్యయనం ఆరో వర్షణంలో భూమి మీద ఏమున్నాయో వాటి నిజస్వరూపము పరలోకములు అని తెలుసు మనకు అక్కడ వాక్యం ప్రకారంగా మళ్ళీ అక్కడ అక్కడ సుపీరియర్ థింగ్స్ స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి పైన వాటిని చూడమంటున్నా పైనన వాటి అర్థం అంటే ఏంటంటే నీ జీవితంలో అబండెంట్ ఆస్పెక్ట్స్ గ్రేటర్ థింగ్స్ లో అద్భుతాలను చూడమంటున్నాడు ఉన్నకాడికి చాలా దంటున్నాడు కాబట్టి మనకున్నది ఒకటే లైఫ్ కాబట్టి ఈ లైఫ్ లో ఆయన చేసిన ప్రామిసెస్ ఏంది నేను ఆల్రెడీ మీ చేతిలో పవర్ పెట్టినా ఇప్పుడు మీరు దాన్ని వాడుకోకపోతే బ్లేమ్ చేయడానికి వీల్లేదు మీరు అనవసరంగా నా దగ్గరకు వచ్చి ఉపాసులు రాత్రి ప్రార్థన చేసినా మీరు ఎవరి పొందలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ పవర్ మీ చేతిలో పెట్టినా మీలో ఉన్న పవర్ నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడం తెలియదు వాక్యం మనకు తెలుసు అది అయినా కానీ ఎందుకు మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం ఎప్పుడైతే నాకు ఈ సత్యాలు అర్థమైనాయో నేను ఉన్న నాలెడ్జ్ ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసిన అంతా పోగొట్టుకున్నాను లైఫ్లో కానీ ఎప్పుడైతే వాటిని ప్రాక్టీస్ చేసినో అన్నింటినీ డబుల్ ట్రిబుల్ మెజర్స్ లో పొందుకున్నాను పొందుకున్నాను వాటి మీద నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు ఏం లేని స్థితిలో ఉంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ వాటి నాకు ఇంట్రెస్ట్ లేదు వాటిని నేను ఎంజాయ్ కూడా ఇంజేజయలేదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు పోగొట్టుకున్నామో ఏ రీతిగా పొందుకోవాలా అనేది ఆ విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజు కాబట్టి మనం ఎప్పుడైతే పైన వాటి కొరకు ఎదురు చూస్తుంటామో ఈ లోకంలో వాటిని పొందుకుంటాం మనం కానీ ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తా ఉంటే అవి ఎప్పటికీ నీకే కానీ దొరక వెనుక ఒకసారి ఉపమాని చూడండి మీరు మనీ వెంటబడతా ఉంటే అది మనీ దూరం పోతా ఉంటుంది రాదు అది ఎట్టి పద అదే మీరు మీ యొక్క నాలెడ్జ్ ని వెంట మీ నాలెడ్జ్ మిమ్మల్ని తీసుకుని పోతుంటది ఎందుకంటే అది మీకు విడుదల కల్పిస్తూ ఉంటుంది ఎందుకంటే నాలెడ్జ్ అంటే లైట్ కదా ఈ లోకానికి వెలుగు ఆయననే కాబట్టి ఆయననే నాలెడ్జ్ ఆయననే జ్ఞానం కాబట్టి ఆయనను వెంబడించిన వాడు దాన్ని పాటించినప్పుడు ఈ లోకంలో ప్రతి అద్భుతాలు పొందుతూ ఈ రోజు నా పరిస్థితి ఏ రీతిగా ఉందంటే ఈ స్టాటిస్టిషియన్సే గానీ మ్యాథమెటిషియన్స్ కానీ నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేసిపోతుంటారు గోల్డ్ మెడలిస్ట్లు మళ్ళా ఆ రీతిగా దేవుడు ఎందుకు లేపగలిగింది అంటే మనకి ఇచ్చిండు ఆ పవర్ అది ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వచ్చి కూర్చొని వినే ఉంటారు ఎందుకు వస్తున్నారు బికాస్ ఆ వెలుగు మన దగ్గర ఉంది ఆదరిస్తున్నారు కానీ సన్ కంటే గొప్ప వెలుగు మన ప్రభుత్వ చూసి ఎదిగిన కచ్చితంగా ఒక్క వాక్యం క్లోజ్ చేస్తాను హెబిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయం ఎనిమిదవ అబ్రామ్ కు సంబంధించిన విషయం ఇది విశ్వాసంతో ఆయన ఏం చేశానం నేను మీకు చూపించేసి ముగించేస్తాను హెబిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయిన ప్రదేశం బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్ళను బయలువెళ్లను విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానం సమాన వారసులైన ఇసాకు యాకోబును అనవారించు అని దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పర్వాసులు అయితే ఇది మనం ధ్యానించినా గానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన విశ్వాసంతో వాగ్దాన దేశంకి బయలుదేరాడు వాగ్దాన దేశంలో వచ్చినా కూడా ఆయన ఏం చేసినా చూడండి అక్కడ ఆ వాక్యం ఏమంటుంది ఆ వాగ్దాన దేశంకి కూడా ఆయన గుడారంలో జీవిస్తున్నాడు ఎందుకో తెలుసా నేను ఇంతగా ప్రయాసపడి విశ్వాసంలో నా దేశాన్ని నా ఆస్తి అంతస్తులను అన్నింటినీ విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చినానా ఇక్కడ ఏముంది ఈ వాగరా దేశంలో ఏం కనిపించలేయనకి అందుకని అక్కడ చెప్తున్న చూడండి ఆయన ఆయన దేని గురించి అంత బహు బహుగా ధనికుడు అటువంటి వాడు ఈ వాగ్న దేశానికి కేవలం విశ్వాసం ద్వారా బయలుదేరి వచ్చి చూస్తే ఆయనకి ఏం గొప్పగా అనిపించలేకరం వచ్చింది అంటున్నాడు ఏలైనా గా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఈ విషయం మీకు అర్థమవుతే ఆయన విశ్వాసంలో ఆ యొక్క వాగ్న దేశానికి ఆయన అక్కడికి సెటిల్ కాయ సాటిస్ఫై కాలేదు కచ్చితంగా అక్కడ సాటిస్ఫై కాలేదు అతను ఇంత దూరం వచ్చి నలభై ఏళ్ళు ఆయన ఊర్ అనే ప్రాంతాన్ని కల్దీల ప్రాంతాన్ని విడిచిపెట్టి ఫార్టీ ఇయర్స్ అయితది ఆ యొక్క అనే ప్రాంతం అక్కడ తన తండ్రి తెరగు చనిపోల్సి వస్తుంది తన తండ్రితో పాటు ఉన్నంత వరకు నలభై సంవత్సరాలు ఆయన అడుగు పెట్టలేకపోయింది తండ్రి చనిపోయాక లోతును తీసుకుని వాగ్దం దేశం బయలుదేరిండు లోతుతో ఉన్నంత వరకు నలభై సంవత్సరాలు ఆయన వాగ్దం సంపాదించుకోలేకపోయాడు లోతు నుంచి విడిపోయినాకనే ఆయనకి వాగ్దం దేశం పెట్టిండు ఇవన్నీ ఆశ్చర్యకరమైన చేస్తాం అబ్రామ్ సంపూర్ణంగా విశ్వాసించి బయటకు వచ్చిండే లేదు ఎందుకంటే తన తండ్రిని వెంట పట్టుకొచ్చిండు సహాన్ని విడిచిపెట్టమంటే తన లోతు పట్టుకుని వచ్చిండు తన చిన్న కుమారుడిని పట్టుకొని వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరూ సెపరేట్ అయినాకనే అబ్రామ్ వాగ్దానం పొందుకున్నాడు పొందుకున్నాక ఆయన తెసా నేను దీని కొరకు ఎంత వచ్చింది దీని కాదు నాకు కావాల్సింది అక్కడ చెప్తున్నాడు కదా వాక్యం మీరు చూసారు ఎటువంటి పట్టణం గురించి ఆయన ఎదురు చూసి దేవుడు దేనికి శిల్పియు నిర్మారకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్నం కొరకు అబ్రాహం ఎదురు చూసానంట వాగ్దేశంకి వచ్చినాక కూడా హైయెస్ట్ పర్ఫెక్ట్ పట్టణం కొరకు ఎదురు చూసి మన సేవా జీవితం మన జీవితం ఆత్మీయ జీవితంలో కూడా హైయెస్ట్ వాటిని అస్పైర్ చేయాలా పైన వాటిని అస్పైర్ చేయాలా ఈ లోకంలో ఆటోమేటిక్ గా వస్తాయి ఇంతవరకు మీరు నన్ను ఏం అడగలేదు ఇప్పుడు అడగండి అంటున్నాడు ఆయన అక్కడ వాక్యం ఇంతవరకు మీరు నన్ను ఏం అడగలేదు ఇప్పుడు అడగండి ఈ నాలెడ్జ్ ను యూటిలైజ్ చేసుకోండి హోలీ స్పిరిట్ లీడింగ్ ఇస్తాడు రాబోవాటు సంగతులన్నిటిని బయలుపరుస్తాడు ఇవన్నీ బయల్పరచలేదు అంటే నువ్వు హోలీ స్పిరిట్ ని యూటిలైజ్ చేసుకోలేదు నీ లైఫ్ లో నేనైతే ప్రయాసపడుతున్నా వాడుకోవడానికి ప్రతి విషయంలో ఆయన అవసరం అసాధ్యమైన నా జీవితంలో సాధ్యం చేసిండు దేవుడు ఇంపాసిబుల్ థింగ్స్ కంప్యూటర్ నాలెడ్జ్ లేని నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఇచ్చిండు బ్రాడ్కాస్టింగ్ నాలెడ్జ్ బ్రాడ్కాస్టింగ్ నాలెడ్జ్ ఇచ్చిండు వీడియో ఎడిటింగ్ ఆడియో ఎడిటింగ్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ మోడలింగ్ స్టాటిస్టికల్ మోడల్ బిల్డింగ్ అన్ని రకాల నాలెడ్జ్ ఇచ్చే దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కాబట్టి ఉన్నవానికి మరీ అధికంగా అనుకరించడం ఇంకా వాక్యం లేని వాడికి ఉన్న కూడా తీసివేయడం వాక్యం ఆ వాగ్దానాలు మనం పట్టుకోవాలి నాకున్న వాటిని అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మనం వీటిల్లో ప్రాస్పర్ అయ్యే ఆయన మహిమ పురుత ఉంది వాక్యం అది నేను ఇప్పుడు చూపించలేను గానీ ఒక స్థలంలో ఉంది వాక్యం నీ జీవితంలో అద్భుతం జరుగుతాయి మహిమ పొందుతానంట మన అద్భుతాలు జరుగుతలేదంటే ఆయనట్టు నీ ద్వారా ఆయనకు మహిమ వస్తలేదన్నట్టు ఇక మీద నుంచి మనము మనం చేస్తున్న ప్రతి పనిలో ఆయన అభివృద్ధి పొందాలా ఆయన మహిమ పొందుకోవాలా ఆయన మహిమని మనం మ్యాగ్నిఫై చేయాలా అటువంటి సేవ జీవితంలో మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ తండ్రి వందనాలనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన విషయాలు మీరు మాకు రాబోదినాన్ని మేము గ్రహించి వాటి ప్రకారంగా జీవించే బిడ్డలు తయారు చేసి మమ్మల్ని అందరినీ పరుచుకోమని ఏం కలుగు వండర్ఫుల్ వర్డ్ కలిసి ప్రార్థించారు జీవము తండ్రి ఎంత మంచి అంశము తండ్రి నేను అధితంగా మీరు నేర్పించిన గొప్ప మీరు ఆశించిన మా జీవితంలో గొప్ప స్థితి తండ్రి మీకు ఎంతో బందంగా కనిపిస్తున్నాను సమృద్ధి జీవము తండ్రి నేను మీరు సేవాళ్ళుగా ఉన్నారు లోకంలో తండ్రి సమృద్ధి జీవము అన్ని ఎంట అవసరం బాబా తది నేనా లేచిన భాగాలు బాబా తండ్రి విధానాన్ని బాబా మీ కృప లేని వారు బాబా నీకు దూరం నిలిచిన వారు కూడా తండ్రి ఏదిగా తండ్రి నేను బాబా సన్నిధి నుంచి దూరం వాళ్ళు వర్తిని వారుగా ఉన్నారు ప్రభావ తండ్రి నేను ఆ రీతిగా తండ్రి అభివృద్ధి చెందిన వారు గా ఉన్నారు తండ్రి తండ్రి జ్ఞానం చేయండి ప్రభావతం మీరు ఏ స్థితి తండ్రి నన్ను ప్రభావం మీ అను నా జీవితంలో నెరవేర్తాయో ప్రభావతా నుంచి ఏ విషయంలో నేను తండ్రి ఎక్కడ జరిగింది ఎక్కడ సమృద్ధి జీవము తండ్రి అనుభవించలేకపోతున్నాము ఎక్కడికి సమృద్ధి జీవము ప్రభావం ఇతరుల మమ్మల్ని చూసి ఈ సమృద్ధి జీవం కావాలని ఆశ పర్యవారుగా ఉండాలా తండ్రి అలాంటి జీవనం అలాంటి జీవితము తండ్రి నేను నిజంగా జీవించలేకపోతున్నాము సహాయం చేయడం ప్రభావాలలో ఉన్న ప్రతిరోజు పాటు మీరు సమృద్ధి అనే సాధిస్తున్నాం ప్రభావం జీవం ఇవ్వడానికి ప్రభావం సమృద్ధి జీవితానికి గొడుగు కాపరిగా మంచి గొడుగు కాపడిగా వచ్చారు ఈ వాళ్ళందరూ ప్రభావిస్తుంది ప్రభావం వాళ్ళు వస్తుంది కూలి కోసం తీసిన కాపర్లే ప్రభావండి నేను ప్రభావం నిజమైన కాఫర్ నువ్వు వేసుకుంటే నీకు వంద నాలుగు కూతురు నాకు ప్రాణానికి అయ్యాక నాకు జీవనకి నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఉన్న కేవలం దానితోటి దాంతో పడకూడదని ఇచ్చిన వాక్యం బట్టి ఎంతో ఉన్నా చదువుతున్నాం ప్రభావం సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం ముందున్నీ నేను తండ్రి ఆయన ప్రే గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభావ తండ్రి వీళ్ళందరినీ చేసుకోండి తల్లి చంద్రశేఖర్ ప్రతి వంధనాలు ఇతర వచ్చి వాడుకుంటున్నారు వందస్తున్నాం ప్రభావ తల్లి ఆయన వాస్యాన్ని తల్లి ఆయన ప్రభావంత చేయమని మా జీవితాల్లో మీకు చెల్లిస్తున్నాం చేయమని ప్రార్థిస్తున్నాం బల చక్రవర్తి పట్టి వందనాలు తండ్రి వాళ్ళ తండ్రి గురించి ప్రార్థిస్తున్నాము వాళ్ళ అత్తగారి గురించి ప్రార్థిస్తున్నాము ప్రభావం చేయండి తనుకున్న నీకు పనుల వల్ల ప్రభావితండి అయినా ప్రభావితండి వీడతండ్రి అన్ని రాసులు కట్టుబడుతుండగా తండ్రి అన్ని విషయాల్లో ప్రభావిస్తుంది మీరే సమృద్ధి మీరే తండ్రి సహకరించి ప్రభావం మీకు సహాయం చేసేస్తున్నాం ప్రభావ మీకు తల్లి తండ్రి కొంత బాగుపడతాను కావాలి దీవించండి ఆయన పరిస్థితి దీవించండి ఆయన చెప్తున్నారు దీవించండి ఆయన చేస్తున్న ప్రతి పరిచయం ప్రభావం సమృద్ధిలో తీసుకెళ్ళమని సహాయం చేయండి ప్రభా భాస్కర్ విజయాన్ని విజయాన్ని పెట్టినా చేస్తున్న ప్రభావం రాజుని ఆపం చేసుకోండి చేస్తున్న ప్రభావితాలు ఎప్పటికప్పుడు చేస్తున్న పరిచయం పెట్టి ఉన్నారు అభివృద్ధి ప్రార్థిస్తున్నాం ఆరుగురు రక్షణ పొందారు జీవితాల కార్యం చేతాల కార్యం చేయమని తార్థిస్తున్న ప్రోత్సాహం చేయండి ఏ విధంగా తండ్రి చిత్రబాబు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నాన్న బిడ్డల తండ్రి నేన దాశ కోసం ప్రార్థించినప్పుడు బిడ్డలు ఆపం చేసుకోండి మీ సహాయం చేసేయండి బిడీనా నేను చూసినట్లుగా సహాయం చేయండి కిడ్నీ స్కూల్ పంచినట్లుగా మీకు ఆజ్ఞాపించడానికి ఆదిస్తున్నప్పుడు సహాయం చేయండి చిన్న పెద్దలాగారు మనవాడు దాక్షల కోసం ఆధిస్తున్నట్లుగా మీ సహాయం చేయండి దీవించండి ప్రభావండి బిడెన్ తాకి బాగా చేసి అయ్యాత ప్రభాస్ బిడే కుటుంబ జీవితాలలో ఎన్నిక్యం చల్చుకుంటున్నాను ఇంతవరకు భద్రపరిచి నిక్షేమం దయచేసి ప్రధాన మా ప్రార్థనలు మాజీ నేతలను మాధ్యమ తండ్రి మా మరో తండ్రి మీకు తీసుకురా తండ్రి తండ్రి అనేక ఇబ్బందులు మన జీవితాన్ని కలిగింపడానికి సహాయం చేయండి ప్రభావ మా ముందు నడిచిన ప్రభునయన ప్రయోజనాలను మీ బిడ్డలను చూసి ప్రభావా తండ్రి హిల్ గొప్ప విశ్వాసం జీవించారు చెల్లించుకుంటున్నా వారు చెల్లించుకుంటున్నా మా దేవా మాట ఇస్తుందో ఏమైతే ఆయన తండ్రి ఈ మొత్తంలో కావాలని కోరుకుంటాం తండ్రి ఆయన జరగాలని కోరుకుంటాం కానీ మీ సొంత సమయంలో చిత్తానుసారంగా జరిగే విషయాలు విశ్వాసం వచ్చి ఈ మాటను పట్టుకుని చదవ మేము ప్రయాణించడానికి ముందుకు వెళ్తానికి సహాయం చేయవలసింది బలపరిచి స్థిరపరిచి ఆత్మీయంగా అభివృద్ధి పర్చవలసింది అడుగుతున్నాం ఆయన తండ్రి మేము జీవితానికి అనుభవించడానికి లోపల సహాయం చేయండి ప్రజలు ఆయన ఆనందించడానికి సహాయం చేయండి ప్రభుత్తిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి ప్రభావ యాత్రలో ఇదే ఒక యాత్రలో కదా అనేక ఇబ్బందులు ఎరుకులు నష్టాలు కష్టాలు అనేక నష్టపడి కదా అన్ని సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించుకున్నగా అన్ని మా నేల కొరికే సమకృతి అని గ్రహించండి ప్రభుత్వం జీవించడానికి సహాయం చేయండి మీ సేవ పరిచయం ముందుకెళ్ళడానికి చేయండి మా దేవ మా తండ్రి ప్రభుత్వాఖ్యంగా ఈ సమయంలో కరోనా విషయం తీసుకున్నా దేవ సహాయం చేయండి తండ్రి ఎంత భయంకరంగా వ్యాపిస్తుండగా తండ్రి మీరు కట్టడి చేయవలసింది అనుసారంగా తండ్రి మీ యొక్క ప్రభావించిన ప్రభావం తండ్రి కట్టడి ప్రభావిత సాధ్యం మానవుల సాధ్యం కాదు తండ్రి మానవ జ్ఞానంతో మించిన ప్రభావ మానవు ఏ పార్టీ వాడు తండ్రి మీ వంటి వాడు ఆయన తెలుగు వంటి వాడు నీటి ఆరు వంటి వాడు మానవుడు ధన తండ్రి జ్ఞానమందుని ప్రభావం ధనకుండా మీ అందరూ చూడలే సహాయం చేయండి తర్వాత ఆయన తండ్రి తండ్రి భద్రపరిచి కాపడి ఇంతవరకు రక్షించారు కాచి మందికి తగ్గించాలంటే చల్లు భయం పరిస్థితులు ఎప్పుడు చూడలేదు కుటుంబం చేసుకుంటూ మాదేండి వాక్కులు సహాయించండి ఆయన వారు కరోనా బారిన పడ్డారు చేసుకుంటుంది బాధపడుతుంది హిందని కీర్తించండి వాళ్ళ శక్తి బలన్నీ పోల్సి సహాయించండి మా దే వివాహమా తండ్రి ఇంకను ప్రభా మీ వ్యక్తించినా ఈ విధంగా ప్రభావ ఇంకా జ్ఞాపకం చేసిన ప్రభావంగా ఆశీర్వించి బలపరచండి తగ్గించవలసింది <laughs> <laughs> చిన్న దాషుల నుంచి ప్రార్థించడం తర్వాత ఆ యొక్క సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం ఆయన స్వచ్ఛపరచండి సంపూర్ణం చేస్త వారికి జీవించడానికి సహాయం చేయండి హైదరాబాద్ గురించి ప్రార్థించండి శాంతి మాటల గురించి బలపరచున్నా హాస్టల్ కాపాడు స్వస్యపరచుని బలపరచండి మీ వైపు సంపూర్ణ చేయండి ఎవరం చేసుకుంటున్నా సినిమాట వివాహం చెల్లించుకుంటున్నాం హీరింగ్ బాగా ఆ యొక్క నుండి చెల్లించుకుంటున్నాం దగ్గర వచ్చాల్సింది ఆ ప్రాంతంలో సాక్షిగా అడ్డుగా నిలుపుకోవాల్సింది ఎవరు మీరు నడిపించండి మీరు బలపరచండి వ్యాపారులు కోల్పోయి సహాయం చేయండి ఆర్థిక పరిస్థితులు చక్క కాలు కాలు అనవసరమైన విషయాల్లో కేవలం వాళ్ళ రాజకీయం దయచేయండి సమాధానం ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి శాంతిగా సహాయం చేయండి ప్రభుత్వ ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలు సమకూర్చుకోకుండా మీద సహాయం చేయండి వర్క్ జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ సమయంలో వారి తగ్గించడానికి తండ్రి ఈ వాక్యం చదవడానికి ఆత్మీ ఆదానికి సహాయం చేయండి మీ ఆధారపడండి శత్రుల సైతం తగ్గ అనేక విధాలుగా ఆకర్షిస్తుండగా తండ్రి వారికి కాపాడు గత ఈ వారి దీపంతో సహాయం చేయండి తర్వాత అదే సమయంలో గురించి స్వాదిస్తున్నట్టుగా సహాయం చేయండిస్తూ ఆ యొక్క రాబో రాజ్యం గురించిగా చేయండి తగ్గ ప్రభావం ఆయన మాకు అనేక విధాలుగా పరీక్షలు అనేక విధంగా సమయంలో ఇబ్బందులు పెడుతున్నాయి మరొకసారి నడిపిస్తున్నందుకు బలపరుస్తున్న పరుస్తున్నందుకు మీరు పెట్టి ఫలింపు చేయండి శత్రు సైతాంతా గమనించకుండా సహాయం చేయండి లోతుల నాటకున్నట్టు కూడా సహాయం చేయండి నా మాట్లాడి మరి ఒకసారి మమ్మల్ని ఏమీ సాధిస్తున్నాం తండ్రి పరిశుద్ధుగా మహోన్నతిగా సర్వతుడు సర్వాధికారులు సర్వకృపాని వేదేవాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దివంగ అద్భుతాలు ఆశ్చర్య కార్యములను తీవ నైనా సరిప మీరు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపిస్తామని ఈ సయా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా విట్టుబడిన వాక్యము మాకు సత్యములోకి నడిపించమని వేడుకొని తింటున్నాం తండ్రి నైనా విశ్వాసంలో ఉంటున్నాయి నిలకడ స్థిరత్వం కలిగి మేము దీవించడానికి సాయండి తండ్రి ప్రభావ సమీపించి ఉన్నది తండ్రి ఆపట్ మేము ఉంటుంటాం తండ్రి ఆయన కరువు తెగుళ్ళు తండ్రి ప్రభావ ఇంకా క్రైసేవుల మీద దాడులు అనేక విషయాలలో తండ్రి ప్రభావ మేము జనక భాషలో ఉంటుందండి మమ్మల్ని మన్నించమని మమ్మల్ని స్థిరత్వంలో నిలకడగా నిలబడేట శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభావైనా రాకడే మేము సిద్ధపడి అనేకుని సిద్ధపడితే వారంగా మేము ఉండాలి ప్రభావ నాయన శ్రద్ధ మృత సత్కరిస్తే చావై లాభము అనే నినాదంతో మేము ముందుకు వెళ్ళే వారంలో మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా తండ్రి నాయన ఈ సీ మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆ పర్లేక పట్టణము తండ్రి కుడిపార్శ్వములు తండ్రి మేము కూడా అక్కడ వందటకు మాకు సహాయం చేయండి తండ్రి నిజమైన ఆశీర్వాదము ఆయన పర్లోక పతనానికి చేరడము అక్కడ మా యొక్క తండ్రి ప్రభా నా పేరు అక్కడ పడడం తండ్రి ప్రభా ఆ యొక్క కిరీటం తండ్రి ప్రభు అతి ఆశీర్వాదంలోకి మమ్మల్ని నడిపించారు ఈ లోకాశాలు శరీరాస్ మనల్ని నశించుకోట ఏ విధమైన తండ్రి పౌరుల వారితో మీరు మాట్లాడుతున్నారు ప్రభు ఆయన ఇక్కడ ఏ భోజనైనానో దేవదేత వచ్చి చెప్పి నమ్మినను చెప్పినను మీరు నమ్మకండి బోధనండి ఒకటే బోధప్రభన మీరు ఇచ్చిన బోధప్రభు దాన్ని మేము పఠించి ముందుకు వెళ్లే వారంలో ఉంటే చెప్పింది అయ్యి అతి జ్ఞానము అవును తండ్రి అనేక విషయాలు బయలుపరచా ఉన్నాను పరిశుద్ధాత్మక నాయన అవును ఆయన మీరు బయలుపరచేది మాకు తెలియచేయండి ప్రభావి సత్యమైన ఉండేలాగానే మాకు సాయం చేయండి గ్రహించలాగానే మాకు సాయం గొప్ప కార్యాలయానికి చేయండి అదేవిధంగా కరోనా బాధితుల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా సాయం చేయండి ప్రభావ ప్రభా నాయన మృతి చెంది ఉన్నారు అనేకులు నాయన రొసపడి ఉన్నారు ప్రభావితపడిన వారు తండ్రి అది కేవలం మీ ద్వారా శ్రూ పొందుకున్నారని వారు విశ్లేషించి నాయన వారికి నమ్మకం కలిగినట్లు సాయం చేయాలి వారికి మార మనసు దయచేయండి రక్షణ దక్స్ మెడ పిల్లదండ్రి కండిపోవ రైతులు పిల్ల కూలీలు కండి బాబా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి కావలసిన సహాయం వారికి దయచేయండి బాబు నాయన వారికి ఆయన ఇబ్బందులు నాయన కష్టాలు కరువులు తండ్రి దానివల్ల అన్ని రేట్లు పెరిగిపోతాయి బాబా ఆయన ఆ పరిస్థితుల నుంచి సహాయం చేయమని వేడుకొని తండ్రి నాయన మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కలబ అదే విధంగా గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా సంగంలో ఆయన హెచ్చరించిన ఆ యొక్క పాపమును పారద్రులను వేడుకరించున్నాం యువనులను జ్ఞాపకం తీసుకోండి యువకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి విత్తవలసిన వాక్యమును విత్తక తండ్రి ప్రభా భక్తుడికి ఏ విధంగా సంతోషపరిచే వాక్యం విత్తాలను అది విత్తుతున్నారు కానీ శ్రీకుల గురించిన సువార్తను విత్తడం లేదు ప్రభా కేవలం డబ్బు గురించి సంతోషపరచడానికి తండ్రి ప్రభా అటు బోలకులను మీరు హెచ్చరించవలసిందిగా అడుగుతుంటున్నాం అదే విధంగా తండ్రి ప్రభా సత్యము ఎక్కడనో చెప్పడం లేదు ప్రభా సత్యము బోధించే వారు కూడా కరువై ఉన్నారు ప్రభాయన చివరి దినాలను ట్యాష్ చేసుకుంటున్నారు ఆయన అటువారికి మేము దూరంగా ఉండేటప్పుడు సాయం సత్యమును మేము పట్టుకొని ప్రకటించే వరంగా ఉండటం ఖాయం చేయండి కానీ ప్రభావిత వ్యతిరేకంగాను విరోధంగాను ఏది మా జీవితంలో ఉండడానికి లేదు ప్రభావ వాటి కృపను మాంచి మనం వేడుకొని ఉంటున్నాం ముఖ్యంగా విషయంలో మేము సిద్ధపడుతా సాయం చేయండి అంత ము భయం భక్తితో వనుకు గడుపుటకు సాయం చేయండి కానీ ఏదైతే మాట్లాడతామో ఏదైతే బోధిస్తామో దాని ప్రకారమే జీవించే వారముగా ముఖ్యంగా ఉండటం సాయం చేయండి బోధించి చివరికి మా జీవితాలు బాగాలేకపోతాయి ఎర్థము ప్రభా అతి దశలో ఉండకుండా మాకు సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి అదేవిధంగా నైనా యొక్క బిడ్డల్ని బట్టి అనారోగ్య సమస్యల్లో ఉన్న బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం గ్యాస్ లోపట్ల మీరు చూపిన కృపరి ప్రభా ఆ బిడ్డకి మీరు ఆదరణ ఎంతో గొప్పది ప్రభావ నేను ఆ బిడ్డని నాపకం చేసుకుంటున్నాను సాయం చేయండి ఆ బిడ్డ కళ్ళబిడ్డల్ని ముట్టండి ప్రభా స్వస్థేయండి లేదా కిడ్నీలో ముట్టండి ప్రభాయంలో స్వచ్ఛపరచండి బ్రెయిన్లో ఉన్న క్లాటింగ్స్ ని తీసుకోండి ప్రభావ స్వస్థపరచండి సంపూర్ణ స్వస్థత దాచేయండి వాక్యాన్ని చదువు విధంగా చూపులు దాచేయండి ఆయన తమ తల్లిదండ్రుల ఇద్దరికి ధైర్యము దాచేయండి ఇంకా గొప్ప సేవ చేయటం సాయం చేయండి అదే మరిగా సినిమా వందనాలు చెల్లిస్తుంది ఆ బిడ్డ పట్ల మీరు చూసిన కృపక వందనాలు చెల్లిస్తుంది అదే మరిగా ఆయన రవి బ్రదర్ ని పెళ్లి కృష్ణ మీరు చూపిన కృపకాయ వారిద్దరికి నైనా లివర్ ప్రాబ్లమ్స్ బాధపడుతుండగా వారికి స్వస్థతనిచ్చినారు ఇంకా నువ్వు సంపూర్ణ స్వస్థలు దయచేయండి గొప్ప కార్యాలను చేయండి పాదం పాట ప్రార్థిస్తుంటున్నామని కరోనా నుంచి సంపూర్ణ విడుదల బ్రదర్ డానియల్ గారి గురించి ప్రార్థిస్తుంటుండగా ఉన్న క్లాటింగ్ నుమరేజ్లో పరిపూర్ణ స్వస్థతో పరిపూర్ణ విడుదల దయచేయండి కుటుంబానికి ధైర్యం దయచేయండి అదేవిధంగా ఆయన ఈ సహాయా మీరు ఆయన పాశ్వమని నాటకం చేసుకుంటున్నాం ప్రభావ ఆయన కుటుంబానికి ధైర్యం దానికి ఏ విషయము నాయన బిజిన హాని కలిగించలేకపోతే ప్రభావ అది కేవలం మీ కృప ఆయన ఈ శ్రద్ధ ఇంకా మీ సహాయం చేయవలసిందే అడుగుతున్నాం గృహ కార్యాలయం చేయమని వేడుకునిస్తుంటున్నాం అదేవిధంగా ఇంకా తండ్రి ఎవరిని ఆయన మర్చిపోంటే నేను ఎవరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకునిస్తున్నాం ప్రభావ అదేవిధంగా టీంలో ఉన్న ప్రతి సభ్యున్నీ మంచి ఆరోగ్యాన్ని అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలిసి ధనం ఏం తగ్గించుకుంటుంది కృష్ణమారు అయినా పరిశుభ్ర సోత్రం ప్రభా పరిశుద్ధాలైన మరణాలైనా మీ సంచాన్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి చేపడ్డ ప్రతి ప్రార్థనకి విజయం తెచ్చండి ఇప్పుడు మీ యొక్క స్వరం విధాన సాయపడడానికి మీకు ఎంతో వాదనలు ఇప్పుడు విశ్వాసం అనుభవపూర్వకంగా మేము పాటించాలన్నా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి శ్రమ మీద మీ విజయం పొద్దున ప్రతి కష్టం మీద విజయం పొందులో చేపడండి తండ్రి అటువంటి సాక్ష్యం మాకు అందరికీ అనుగ్రహించండి అది విశేషంగా వైరస్ బాధితుల గురించి ప్రార్థించిన వాళ్ళందరికీ విడాలనిపించండి కుటుంబాల ఆదరణ ఇచ్చండి ప్రభు ఎంత మంది చనిపోతున్నారే ముందుగానే హెచ్చరించినారు ప్రభు అనేక మంది చనిపోతున్నారు కానీ అభిషేకం పొందం వైరస్ ముట్టదని కూడా మీరు ప్రకృతి అభిషేకంలో మనం దగ్గర నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ మహిమాల దగ్గర పెట్టమని ప్రార్థిస్తున్నాం వీటి అనేక మేము చూపించి మీకు ఖచ్చితంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం కృష్ణ అప్ప అప్ప గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి రవి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావితం పూర్తి వేడలు దయచేయండి ఆయన అడ్డీ ప్రార్థిస్తున్నాం అయితే బ్లడ్ థ్రాట్స్ ప్రార్థిస్తున్నాం బిల్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ఇది స్వస్తపరచండి తండ్రి ఐ బిల్డింగ్ రెస్టారేషన్ దయచేయండి ప్రభావ సమస్య సాధ్యమైన మీరు మహిమలందరమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని సంపూర్తి నడిపించామని సాటిస్తున్నాం ఇది మంత్రం మీకు శాంత నడిపించండి ప్రతి ఒక్కడి మీకు హాస్టల్ పెట్టుకోమని తల్లి పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవం కలిగిన ఆయన ఎస్ అయ్యా నిన్న మమ్మల్ని కొందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి అయ్యా చిన్నమందగా చేరి ప్రభ అయ్యా నిన్ను ప్రభా గానికి నీ మాటలు వినడానికి ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి అయ్యా కొందనాలు స్థుతుల స్తోత్రాలు ప్రభా మీరు పరిశుద్ధులు కనుక ఆయన మమ్మల్ని పరిశుద్ధతతో ఉండమంటున్నారు తండ్రి ప్రభా పరిశుద్ధతను కలిగి నివసించే బాధ్యతలు ధాన్యత మహం అనుగ్రహించమని ప్రార్థన తండ్రి మీ కొందనాలు తండ్రి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనా అంశం మీరు విజయాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి మీ కొందరు స్థుతుల స్తోత్రాలు ప్రభ బట్ మేము మా జీవితాల్లో చూసాము నాయన విజయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు ముఖ్యంగా ప్రభా మా నాన్నగారి విషయంలో క్రిస్టియన విషయంలో చిన్న జాషుల విషయంలో ప్రభా మీరెంతో అభిరామ్ గారి విషయంలో మీరెంతో ప్రభా ప్రభా మరి విజయన్న అనుగ్రహించారు తండ్రి మీకు అందనాలు పెద్ద జాషుల విషయంలో కూడా నాయన మీ కృప చూపించండి ఆయన తండ్రి మీరు ముట్టండి స్వస్థపరచండదు అని కొందనాలు నీ సాక్షిగా బిడ్డగా మీరు ఉంచమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ముఖ్యంగా ఆయన అయా ఈ కరోనా వ్యాధి ప్రభావ అయ్యా రోజు రోజుకి విజృంభించుండగా దాని నుంచి ఏ విధంగా మేము అయ్యా కాపాడబడాలో రక్షించబడాలో ఆ జ్ఞానాన్ని దయచేయండి ఆయా సంఘాలకు దయచేయండి నీ బిడ్డలైన వారిని ఏమి చేయకుండా ఉండలాగా సహాయం దయచేయండి ప్రభావ హాని ఉన్నారు తండ్రి నీ ఎరగని వారు ఉన్నారు తండ్రి అయా కృప్త వారికి గుడి ఒకసాన్ని ఇవ్వమని బ్రతిలాడుచున్నాం తండ్రి అయ్యా కృప్త జ్ఞాపకం చేసుకోరండి వారి ప్రభా ఎంతో మంది ప్రభా హాస్పిటల్లో అయ్యా మరి మరణ పాన్పు ఉన్నారు తండ్రి అయ్యా ముఖ్యంగా ఈ బ్రెయిన్ లో క్లాట్ అయిన అయ్యా పారాలసి పక్షపాతంతో బాధపడుతున్న వారు హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతున్న వారు వింత వింత జబ్బులతో రోగాలతో అయ్యా చూయించుకుని స్తోమత లేక ఎంతో ఇబ్బందులు పడుతా ఉన్నారు నిశ్చితమైతే వారిని మీరు దర్శించండి ప్రభా మీరు మాట్లాడిన వారితో వారి జీవితాలను బాగు తండ్రి అయ్యా మీ ప్రణాళికలో వారిని తీసుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి అయ్యా ఈ పరిచర్య ఇంకా ప్రభావిత ఫలవరితంగా మార్చండి మరి ఎవరెవరికైతే ఈ రక్షణ భాగ్యం లేదు ఆ రక్షణ భాగ్యం లేదు వారి దగ్గరకు పంపించి ప్రభా అను అయా అన్ని ప్రేమ కలిగినటువంటి మాటలను చెప్పడానికి ప్రభావితాలు గ్రహించండి ద్వారాలు తెరవండి దేవరాలు ముఖ్యంగా ప్రభా అయా ఎవరెవరికైతే మరి ట్రాక్స్ పంచారో వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేయమని ప్రార్థించు అయ్యా ప్రతి ప్రార్థనాంశం మీరు విజయం అనుగ్రహించమని మనం చేర్చుకొని ప్రతిఫలం దాయించమని ఏ సై జీవం కలిగి నా ముందు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి